సంకీర్తన సంఖ్య అరవై గోనెల కొత్తలు కోడెలెప్పటివి నానిన లో మున్నిటి జగమే మున్నిటి లోకమే ఎన్నగబొట్టుగులివెవేరు నన్ను నెవ్వరున్నతి బోధించిన నిన్న నేటనేరిగేనా చిత్తమునాటిదే చింతలు నాటివే ఈతలు భోగములివె వేరు సత్తగు శాస్త్రము ఛాయ చూపిన కొత్తగా నేనిక గుణయ్యేనా జీవాంతరాత్ముడు శ్రీ వెంకటేశుడే ఈవల భావనలివెవేరు దవతి కర్మము దప్పదీసిన దైవము గవ క